శకరంకర సహనా సహనస్సు సహ దీర్ఘంకరైతేజస్ీనామస్ శాంతి శాంతి కథమత్ యో విజ్ఞానమయ ప్రాణు హృద్యంతర్ోతి రాణేషు అన్న చూశాము ఇప్పుడు యోహియూ సహ తరిక్త్యవ య పాషాణేశు వృక్ష అంటే ఇంద్రియమూలయందు గలదు అంటే ఇంద్రియమూలకంటే విలక్షణమైనదేన సప్తమికర్థం వ్యతిరేక వ్యతిరేక ప్రదర్శనార్థ సప్తమైన నిరాశారు తర్వాత హృదయములందు గలదు హృదయము నందు కలదు అంటే హృదయం వ్యతిరిక్తం అవుతుంది అక్కడ కూడా సత్యమే వ్యతిరేక్తం వస్తుంది కుర్చిలో కూర్చున్నాడు అంటే కుర్చి అయిపోతాడా కుర్చి గట్ట ఉంటాడా అలాగే హృది సత్ర ఏత్యాత్ అది ఈ జ్యోతి అంటే ఈ వెలుగు హృదయము ఉంటుంది ప్రాణేశు ప్రాణజాతీయ ఏవ బుద్ధి హహృది అంత ఇది ఇప్పుడు ప్రాణములయందు హృదయమునందు లోపల అని ఉంది అక్కడ ప్రాణేషు హృది అంత కాబట్టి ప్రాణేశు సప్తమి హృది సప్తమి ఈ ఒకే జాతికి చెందినవి ఏ జాతి క్షేత్రము ఆ ఉండే వెలుగు అది క్షేత్రజ్ఞ అది తేడా కాబట్టి ప్రాణముల ఎందు అదే జాతికి చెందినటువంటి బుద్ధి హృదయం ఉంటుంది హృదయం ఉంటే బుద్ధి హృదయ చెడ్డానికి బుద్ధి బుద్ధి అని అర్థం హృదయ బుద్ధి సో ఆ బుద్ధి ఎందు లోపల ఉంటుంది ఇక్కడ పెద్ద సమస్య బుద్ధి అన్నది అనుభవానికి వస్తూ ఉంటుంది బుద్ధి అంటే మనస్సుకే బుద్ధి అని పేరు ఇక్కడ బుద్ధి అన్నా మనస్సున్నాం మళ్ళీ దాంట్లో విభాగం చేసే సందర్భం కాదు ఇది ఇప్పుడు ఈ మనస్సు అనేది అది స్థిరంగా ఉండదు కదులుతూ ఉంటుంది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది ఇప్పుడు బుద్ధి అంటే మనహాని రెండు ఒకటనే అనుకోండి సో ఈ బుద్ధి ఏం చేస్తుంది ఓసారి దీని మీద ఉంటుంది ఇంకోసారి మరో దాని మీద పరిగెడుతూ ఉంటుంది ఇప్పుడు కదిలిపోతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో కదిలి ఈ కదలికని అర్థం చేసుకోవడం కదలికని మనం చాలనాము దాని ది సైన్స్ ఆఫ్ మూమెంట్ అర్థం చేస్తాం ది సైన్స్ కదా మరి నేను పురాణం మాఘ పురాణం లాగా కాదు కదా నేను బల పరిసనలు ఉంటాను ఎందుకంటే జనాలు పురాణం వినడానికి అలవాటు పడిపోయి ఆలోచించడం మానేశారు పురాణం వింటుంటే మీరు ఏం ఆలోచించాలి ఏమీ ఆలోచించకండి మీరు వదిలిపడేవాడో ఆలోచించి పెడతం అలా కాదు ఇప్పుడు చలనము యొక్క సైన్స్ మీకు తెలియాల్సి ఉంటుంది చలనం అనేది ఉండాలి అంటే వస్తువు దేశము కాలము మూడు ఉండాలి నిజానికి చలనం అనేది దేశమునందు కాలము వస్తువు యొక్క గతి ఒక వస్తువు దేశమునందు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడము ఒక కాలములో కాలం పట్టాలి ఇక్కడి నుంచి అక్కడికి ఇంగ్లీష్ సేమ్ ఇన్సిడెంట్ వెళ్ళిపోయింది అన్నట్లయితే అది ఐన్స్టైన్స్ లాస్ట్కి విరోధం వచ్చేస్తుంది సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఉండదు ఎంత తక్కువ ఉదో అయినా కూడా ఎంతో కొంత సమయం పడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ స్పేస్ అండ్ ఎన్ టైం కాబట్టి దేశము కాలము కాబట్టి కదలికనే దేశము కాలము ఈ రెండు నియంత్రిస్తూ ఉంటాయి దేశకాలముల యొక్క బంధంలోనే చలనం ఉంటుంది దేశకాలములను తీసి గట్టున పెడితే చలనం అనేది ఏది ఉండదు ఓకే ఇప్పుడు బుద్ధి చలనాత్మకము అనగా అది అనుభవంలో ఉన్నది కదా ఇప్పుడు కాబట్టి బుద్ధి దేశకాలముల పరిధికి లోబడి ఉంటుంది అంచేతనే బుద్ధి నుంచి వచ్చేటువంటి సంకల్పం థాట్ ఆ ఎలా ఉంటుంది అది తప్పనిసరిగా పరిచ్ఛిన్నమై ఉంటుంది ఒక వస్తువుకు చెందినదే ఉంటుంది ఆ థాట్ కాబట్టి ఆ వస్తువు పరిచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి పరిచ్ఛిన్నమైన వస్తువుకు చెందిన సంకల్పము కాబట్టి ఇది కూడా పరిచ్ఛిన్నమవుతుంది తర్వాత ఆ వస్తువు ఒక దేశము ఉంటుంది కాబట్టి ఆ సంకల్పములో దేశము కాలము కూడా రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి దేశకాలముల పరిధికి లోబడి బుద్ధి ఉంటుంది చలనాత్మకంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ దేశకాలములకు అతీతమైన తత్వము ఒకటి ఉన్నదా లేదా ఉన్నది అంటే అది చలన అది నిష్క్రియమవుతుంది దాంట్లో చలనము ఉండదు చలన రహితము దేశకాలములకు అతీతము ఎప్పుడైతే దేశకాలములకు అతీతము అనేశారో ఇంకా దాంట్లో చలనం ఉండదు ఎందుకంటే చలనం ఉంది అంటే దేశకాలముల పరిధికి లోములు కాబట్టి దేశ దేశాతీతము కాలాతీతము చాలా నర్హీతమే దాన్ని కూటస్థముని నిష్క్రియముని నిర్వికారముని నిరంజనముని ఇన్ని పదాలతో అవ్యయము అని అవ్యయం పదం సో గచ్చమూహా పదం అవ్యయం తద్ ఆ అవినాశి పదమును మూఢులు కానివారు పొడిగదలు అవ్యయశ ప్రయోగను ఈ విధంగా ఈ పదములన్నీ కూడా ఆ తత్వాన్ని బోధించుకున్నాయి ఏమిటా తత్వము దేశకాలముల పరిధికి లోబడనిది చలనము లేనిది అలాంటిది ఒకటి ఉందంటావా లేదంటావా అంటే బౌద్ధులు అన్నారు బౌద్ధులది కాలబుద్ధి బౌద్ధులు వాళ్ళ బుద్ధి వాళ్ళ ఆలోచన కాలము చేత నియంత్రింపబడుతూ ఉంటుంది కాలము చేత నియంత్రింపబడితే బౌద్ధులు దేశము చేత నియంత్రించబడితే జైలు పదార్థము చేత నియంత్రించబడితే ఇతర ద్వైతులు దేశకాల పదార్థములు వాటితో కలిసి ఉన్న చలనము వీటికి అతీతమైన తత్వమును చెప్పేది వేదాంతం కాబట్టి ఈ బౌద్ధులు వాళ్ళది కాలబుద్ధి ఎప్పుడూ కూడా అంచేతనే బౌద్ధ సిద్ధాంతంలో ఎప్పటికీ రెండు మాటలు వినపడుతూ ఉంటాయి పూర్వజన్మ ఉత్తర అంటే కాలమే కదా కాల తర్వాత క్షణిక విజ్ఞానము అంటే క్షణము కూడా కాలము అంటే అలాగే ఉండదు వాళ్ళు ఏం మాట్లాడినా కాలాన్ని వేసిస్త చేసుకుని సత్యాన్ని ప్రవచించే పని చేస్తూ ఉంటారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంచేతనే వాళ్ళు కాలప్రధానా బౌద్ధ జైలు ఉన్నారనుకోండి వాళ్ళకి దేశ ప్రధానము వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ భా ఉండి ఇక్కడ గొప్ప తపస్సు అది చేసినట్లయితే ఒక పెద్ద ఉన్నత దేశం ఒకటి ఉంటుంది అక్కడ ఆ దేశంలో ఒక పెద్ద బండరాయి ఒకటి ఉంటుంది సిద్ధశిల అనే పేరు ఆ బండరా ఎంత ఉంటుందంటే కొన్ని యువ యువ లెక్కలు చెప్తారు పెద్ద బండరాయి ఉంటుంది అది ఐదు కోట్ల యోజనముల ఎత్తులో ఉంటుంది ఇచ్చినప్పుడు చేదో అన్నాం ఇప్పుడు ఎత్తులో ఉందంటే రాకెట్లో వెళ్ళి దాన్ని వెతకడం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఐదు వందల వేల కోట్ల ఎత్తులో ఉన్న యోజనాలు అయితే యోజన అంటే ఎవరికి ఏది అర్థం కాదు కాబట్టి ఐదు వందల కోట్ల యోజనాలు ఎత్తులో ఉంది సిద్ధ శిల ఓ శిల బండరా అంటే అది చదువుగా ఉంటుంది పైగా ఆ శిల అది చతురస్త్రాకారంగా ఉంటుంది పిల్ల ప్రస్తుంది అది ఎలా చెప్తారు చతురస్త్రాకారంగా ఉంటుంది అంటే దానికి పొడవు దీర్ఘ చతురస్త్రాకారము పొడవు పొడలు ఎత్తుంటుందో తెలిసిన పది కోట్ల యోజనాలు వెడల్పు ఐదు వేల కోట్ల యోజన ఓకే థిక్నెస్ గురించి అడగరు ఇలాంటివి కొన్ని మిస్కైపోతూ ఉంటారు మళ్ళీ ఆ శెల ఆ శిల మీద ఇక్కడ భూలోకంలో ఉండి తపస్సు చేసిన మహాపురుషులందరూ మహావీరు జైలు మహావీరుడు వృషభ దేవుడు ఇలా ఎవరెవళ్ళో ఉన్నారు కదా తీర్థంకరుడు అంట ఉన్నారు తీర్థంకరులు వీళ్ళందరూ ఆ శల మీద కూర్చుని ఉంటారు ఇంకెక్కడా చూడలేనట్టు కాబట్టి జైనుడు వాడు తపస్సు చేసి తిండి తిప్పులు జుట్టు వడపీక్కుని తపస్సు చేసి కష్ట కష్టపడాలన్నమాట శరీరాన్ని అలాగే దాన్ని నలక్కొట్టేసి తపస్సు చేసి చేసేస్తే వాడు మహాపుణ్యాన్ని సంపాదించి ఆ చెరమీటికి అదే మోక్షము ఈ వర్ణాన్ని ఎలా ఉంది దేశ ప్రధానంగా లేదు దేశ ప్రధానంగా ఉంది ఇంకా వస్తు ప్రధానము ద్వైతులు అంటే నువ్వు ఇక్కడ పడున్నావు అక్కడ వైకుంఠం ఉంటుంది దాని చుట్టూ బాల్ ఉంటుంది దాని లోపల బిల్డింగ్ ఉంటుంది దాంట్లో మిశ్రు ఉంటాడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి కిరీటం ఉంటుంది కిరీటానికి వజ్రాలు ఉంటాయి వీళ్ళ మోహనత్స ఇదే బోధ అంతా వస్తు ప్రధానంగా అంతా వస్తువులే ప్రతిదానికి వస్తువులే అన్ని సత్యములు వీళ్ళు ద్వైతులు కాబట్టి దేశకాలములు పదార్థములు వాటిలో చిక్కుకుని ఈ సిద్ధాంతాలన్నీ కూడా బదిలే అయితే ఇక్కడ మనం ఏమంటామంటే నేను ఇక్కడ ఉండే విషయాన్ని చెప్పడం కోసం ఇదో అలాగా ఒక బిల్డప్ చేసుకొచ్చాను ఐ ప్లీజ్ వేర్ విత్ మీ సో ఒక తత్వము గలదు అది దేశమునకు అతీతము అంటే దానికి ఒడ్డు పొడవు గడరుపు లోతు ఇలాంటివి ఉండవు అది కాలమునకు అతీతము అంటే పుట్టింది బిట్టింది ఇప్పుడు వయస్చింత ఇలాంటివి ఉండవు అది వస్తువులకు అతీతము అంటే నానాత్మమునకు అతీతం రెండవది లేని అద్వయము దాని ఎందు చలనము ఉండదు ఇట్ ఈజ్ ఎ కరాలది ఎప్పుడైతే దేశకాలాతీతము చలనము లేదని చెప్పగానే చెప్పినట్లయినది అయినా కూడా చెప్తూ ఉంటారు అప్పుడు దీని మీద ఒక సిద్ధాంతాన్ని ప్రవచించారు శంకరులు మొదలైన మహాత్ములు ఏమన్నారంటే చలనాత్మకమైన ప్రతి పరిస్థితి ఎందు అంతర్లీనముగా చలనము లేని తత్వము ఉండు అని చెప్పారు నేను ఇంగ్లీష్ లో ఎలా చెప్తారంటే దేం ది ది చేంజింగ్ థింగ్ ప్రీ సపోజెస్ ఏ చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు నేను సినిమాకు వెళ్ళాను అనుకోండి అలా కదిలిపోతూ ఉంటాయి దృశ్యాలు దృశ్యాలు కదిలిపోతూ ఉంటాయి కానీ ఆ దృశ్యములు దేని మీద కనపడుతున్నాయో ఆ తెర కలవకుండా ఉంటుంది తెర కూడా కదిలిపోయింది అనుకోండి సపోజ్ అప్పుడు ఇది సినిమాయే లేకుండా పోర లాగా ఫిక్స్డ్గా ఉంటుంది ఇప్పుడు హెలికాప్టర్ వెళ్తుందనుకోండి సినిమాలో విమానం వెళ్తుంది విమానం ఎలా వెళ్తుంది మెల్లగా వెళ్తుందా విసిరుగా వెళ్తుందా స్పీడ్గా పోతూ ఉంటుందండి విమానం రైలు విమానం ఇవన్నీ వేగంగా వెళుకుతూ ఉంటాయి తెర ఎంత వేగంగా వెళ్తుంది రైలు వెళుకుతూ ఉంటుంది సినిమాలో సినిమాలో కొన్ని సినిమాలు ఉన్నాయి రైలు మీదే సినిమా సినిమాలతో కూడా ట్రైనే బర్నింగ్ ట్రైన్ అని హిందీ సినిమా తీశారు దాంట్లో అన్ని సెంటిమెంట్లు పెట్టాలి సెంటిమెంట్ ఇప్పుడు హీరోయిన్ తీసుకురావాలంటే సెంటిమెంట్లు లేకపోతే హీరోయిన్గా తీసుకొస్తారు ఏదో కొంత సెంటిమెంట్ కొట్టుకురావాలంటే హీరో హీరోయిన్ వీలర్ ముగ్గురిని పెట్టి కొంత సెంటిమెంట్ నడిపించాలి బర్నింగ్ ట్రైన్ మా చిన్నప్పుడు పెద్ద సినిమా ఈ మధ్యన హాలీవుడ్ లో ఒక సినిమా వచ్చింది ది అన్స్టాపబుల్ దాని పేరు అలా గుర్తుంది నాకు ఎప్పుడో ఫ్లైట్ లో తిరుగుతున్నప్పుడు ది అన్స్టాపబుల్ మార్వెలెస్ట్ మూవీ వెరీ బ్యూటిఫుల్ మూవీ అంత ట్రైనే ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ట్రైనే వెళ్తూ ఉంటుంది అక్కడ ఆ సినిమా మొత్తం తెర ఎక్కడికి వెళ్తుందండి ఎక్కడికి స్థిరంగా వెనక్కాల ఉంటుంది అలాగే ఈ బుద్ధి ఒక ట్రైన్ వంటిది అలా దిగుతూ ఉంటుంది దాని వెనక్కాల కథలనేది అనగా దేశకాలములకు అతీతమైనది ఒక వెలుగు గద అది అద్వైతమైన అంటే అర్థమైందలాంటి వెలుగేది లేదు ఇది నాస్తికవాదం బౌద్ధవాదం అది అక్కడ ఉన్నాం మాట ఎప్పటికప్పుడు నేను రీక్యాప్ చెప్తూ ఉంటా టూ రీజన్స్ ముందు వాళ్ళకు ఒకసారి గుర్తు చేసినట్టు ఒక పెర్స్పెక్టివ్ లో పెట్టాలి కదా ఏది చెప్పినా ఉంటే వాక్యాలు జరిగింది తెలుగు పోతే ఏమైనట్టు తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా చక్కగా అడ్డుకోగలుగుతారు సో హృదయము గలరు ఆ హృదయము లోపల ఇప్పుడు ఈ హృది అంటే సప్తమే ఏకవచనం శబ్దం ఏమిటి హృత్ శబ్దం హృత్ శబ్దం ఎలా ఉంటుంది డకారాంతర పోషకలింగ పుల్లింగ హృచ్శబ్ద హృదయము హృత్ హృదవు హృదయ హృదం హృదయం హృద సప్తమేకి వచ్చేప్పటికీ హృది హృదయ హృత్ అని హృది ఓకే పుల్లింగం అనుకుని చెప్పాను నేను పుల్లింగం కాదనుకోండి యూ హు చేంజ్ అప్పుడు ఎలా ఉంటుంది హృత్ హృది హృంది అని పుల్లింగం కాకపోతే పుల్లింగం అయితే హృత్ హృదయం సప్తమే సమానం హృది పృచ్బ్దేనా కుండరీకాకారో మాంసపిండ ఇది శంకరులతో ఇలాగే ఉంటుంది ఇప్పుడు మీరు ఈ కుండలని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు హృదయం అంటారు వాళ్ళు హృదయం అంటారు వాళ్ళని హృదయం అంటే ఏమిటిలా అని అడిగారనుకోండి హృదయం అంటే శంకరు అయితే కుడివైపు ఉంటుందని ఒక అభిప్రాయం రమణ మహర్షి దాన్ని కుడువైపు పెట్టారని వాళ్ళు అంటూ ఉంటారు సో వాట్ ఎవర్ సెంటరు ఈ ఆ సెంటర్లో ఇక్కడ హృదయం దీనికి కురుతని పేరు కాదు హృదయ స్థానంలో చక్రం ఉందట ఏమిటి చక్రం పేరు ఏమిటి అనాహత చక్రము హృదయస్థానంలో ఈ చక్రానికి అది పద్మాకారంగా ఉంటుంది అనాహత పద్మము పద్మం ఉంటుందంట ఇక్కడ పద్మండి ఈ పద్మానికి పన్నెండు రేకులు ఉన్నాయి అది అమలేదొకటి పన్నెండు రేకులు ఈ ఒక్కొక్క రేకు మీద ఒక్కొక్క బీజాక్షరం రాసి ఉంటుంది సో మొదటి రేకు ఓ మొదలు పెట్టండి ఐ క్లీన్ సౌహ్ హ్రీ శ్రీ లా స పన్నెండు అంటే శంకర్లు ఏమంటున్నారో మీరు ఎవరన్నా విన్నారా శంకర్లు ఏమంటున్నారా ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఒక చిన్న మానసం పొద్దు ఒకటి ఉంటుంది ఇలా ఇలా కొట్టుకుంటూ అని చెప్తున్నారు వీళ్ళు ఆయన్ని చూసేనా నేర్చుకోవాలండి ఆయన పాపం ఎక్కడైనా చక్రం పద్మం అసలు ఈ మాట మాట్లాడరా అది ఎలా ఉంటుందంటే పద్మము ఆకారంలో ఉంటుందట పద్మ కాదు మధ్య ఉంటుంది దానికి పన్నెండు రేకులు ఉంటాయి ఆ రేకుల మీద అక్షరాలు ఉంటాయి ఏమండి అలా అంతలా ఎందుకు అంత కాంప్లెక్స్గా మీరు చేసి పెట్టుకుని ఇదంతా కోసం పెట్టిందని తెలుస్తూనే ఉంది దాని ముఖం మీద రాసింది ఆ విధంగా అలా కోసం పెట్టుకున్నారు అంత కాంప్లెక్స్ ఎందుకండి ఉపాసన సింపుల్గా చేయించినటువంటి ఉపాసన సో ఆయన ఏమంటున్నారంటే చూడగా మాంసపు ఉద్దోహపు ఈ యముకలు పెట్టారు చూడండి ఈ ఎముకలు ఎందుకు పెట్టారు ఆ మాంసము ముద్దని రక్షించడం కోసం పెట్టారు ఆ హృదయానికి లంగ్స్ ఇంపార్టెంట్ అవయవాలు అవి వాటికి రక్షణ కోసం చుట్టూ కేజీ అంటారు ఎటువంటి కేజీ తయారు చేసిన ఒక కేజీ పంజరం దాన్ని ఏమంటారు అంటే నిర్గు కేజీ దానికి ఎవరు ఉంటాయి ఇటువైపు ఇటువైపు ఇటువైపు సమానంగా ఉంటాయో లేకపోతే ఎక్కువ ఉంటాయో ఎక్కువ నాకు తెలియదు చూడండి ఇవన్నీ ఉడితే మాటవలసి ఏమో ఇటో ఆరో ఏడో ఉంటాయి ఇవిటో ఆరో ఏడో ఉంటాయి మధ్యలో ఎడం వైపు కొన్ని ఈ మాంసత్వం ముద్ద అది ఉంటుంది పద్మాకారంగా ఉంటుంది దాని మీద వర్ణనలు ఉన్నాయి అధో నిష్ట్యాంతే నాభ్యాముపదిష్ట ఉంటారు మన వాళ్ళు ఇలా తలకాయ ఊపిస్తాం చెప్పేయటమే తప్ప దాని అర్థాన్ని గురించి ఎప్పుడో ఆలోచించాలి ఎప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించాలి మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉండుంటారు ఇది నారాయణ నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ స్పర ఎంచె జగతను మొదలుపెట్టి అధోనిష్ఠియా అధోని ఉండాలి అథో అని పలకూడదు అధా పలక్కడు ధా పలకాలి కాపరకాల్సిన తోటి మీరు ఎలాగ పొరకట్లేదు కనీసం అక్కడ వాదేస్తే సరిపడుతుంది అధో అంటే క్రింద నిష్్యా అధహ నిధ అధో నిష్ట్యాహ నిష్టి అంటే ఇది ఏడం శాపల్ ఇక్కడ కంఠంలో ఇలాగ ఉండాలా అని చెప్పారా దానికి నిష్టి అని పేరు దానికి కింద ఎంతదో ఎంత కింద అండి వితస్తి అంటే జాన దీనికి జానడు కింద ఈ యాపిల్స్ వేయడానికి జానడు కింద ఉందండి జానడు అంటే ఇంకా కొంచెం ఎక్కువ పడితే పట్టచ్చు ఏదో సమ్ కైండ్ ఆఫ్ రఫ్ ఎస్టిమేట్ తప్ప మీరు స్కేల్ తీసి కొలవడం మొదలు ఓ జానుడు కింద ఉంటుందండి యాపిల్ వేయడానికి ఏమండి నాభ్యాం అంతే జానుడు అంతమైన తర్వాత ఉంటుంది వితస్థితి అంతే జానుడు అయిపోయిన తర్వాత ఉంటుంది ఈ మాంసపు నాభ్యాం ఉపరి బొడ్డుకి పైన ఉంటుంది బొడ్డుకి ఓ జానుడు పైన ఏపూ శాయడానికి ఓ జానుడు చే అదో నిష్ఠ్యావితస్య అంటే నాభ్యాముపరి తిష్టతి అక్కడ ఓ వెలుగు ఉన్నది జ్వాలమాలా కులం భాతి ఓ వెలుగు ఉంది ఆ వెలుగు చాలా గొప్పది ఎంత గొప్పదో తెలుసిన విశ్వస్యతనం మహత్ ఈ సకల జగత్తుకి ఆశ్చర్యము ఆ వెలుదే ఈ జగత్తు ఆ విలువలోనే ప్రకాశిస్తోంది బుద్ధిని ఇంద్రియములను ప్రకాశింపజేస్తే అప్పుడు శబ్దస్పర్శాత్మలైన జగత్తు ప్రకాశిస్తోంది అది ప్రకాశించకపోతే జగత్త లేదు దృష్టి సృష్టి ఇది కొంత ంటే వితస్థంటే బెత్తడు బెత్తడు ఆ ధానుడు సరిపడిందండో జడు సరిపడింది ఇది ఇది కాదు ఇది బెత్తడు సరిపడింది బొడ్డు నుంచి కూడా పైకి సరిపడి కొంచెం సన్నగా పుడుతూ వాళ్ళ పరిస్థితిలో కొంచెం ఇటు ఇచ్చే కోసం వాళ్ళకి వాళ్ళ జానుతో కొలవాలి మీ జానతో వాళ్ళకు పొడవకూడదు ఎవరి జారికి వాళ్ళకి సరకూడదు రాజిపేరు కాబట్టి శంకర్లు ఏమంటున్నారు చూడండి మాంసపు ముద్ద అంటున్నారు పద్మం లేదు చక్రం లేదు ఏమీ అంట ఆయన పేరు మీద నడిచే పీఠాలలో పద్మాలు చక్రాలు అన్నీ సాగిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ పీఠాలు ఇవి అద్వైత పీఠాలు కావు ఉపాసన పీఠాలు ఉపాసక పీఠాలు వాళ్ళే చెప్తారు మీరు పీఠంలోకి వెళ్ళారనుకోండి వాళ్ళే చెప్తారు వాళ్ళు ఏమంటారు అద్వైత అద్వైత ఆత్మతత్వమును బోధించే పీఠము అని అనగా విన్నారా ఎక్కడైనా మీరు మరి వాళ్ళు అలా అంటారు వాళ్ళు ఏమంటారంటే శారద సమేత అని వాళ్ళు మీకు ఏమర్థమైంది అలా అనడం తప్పేం కాదు వాళ్ళు ఉపాసతులని మీకు తెలియట్లేదా వాళ్ళే చెప్పకనే వాళ్ళు అలా చెప్తున్నారు మరి ఇలా నివసిస్తారు అని వారు సంవత్సరానికి ఒకసారి ఓ వేదాంత సభకు చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసేసి చేతులు కడిగేస్తుంటారు అయితే గాంధీ గారు అక్టోబర్ రెండో తారీఖు ఇదంతా ఎడిటింగ్ లో పెట్టండి మహాశయాన్ని సో వేదాంత సభకు చేస్తారు అది ఎక్కడ చేస్తారో తెలిసినా వాళ్ళ ఖర్చులతో చేయరు గౌరవ ఇన్వైట్ చేయాలి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసామనుకోండి ఇక్కడ చేస్తారు మనం వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది మళ్ళీ దానికి మడి తడి ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళు వచ్చి ఆ సభ ఇక్కడ సత్కారానికి దానికి వాళ్ళు కొంత మొత్తాన్ని మనం సప్లై చేయాల్సి ఉంటుంది సో లక్ష ఖర్చు అవుతుంది దాతలు పెట్టుకుంటారు వాళ్ళు ఇన్వైట్ మా ఊళ్ళో అంటే ఆ సభ మీ ఊరు వస్తుంది ఆ పండితులందరూ వస్తారు స్వామిజీ రాదు స్వామీజీ సందేశం పంపిస్తారు స్వామీజీ బాబు అంటారు ఆయన సెక్రటరీ సందేశాన్ని బాగుంది అక్కడికి వేదాంతంతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళు పక్కా చేసేస్తున్నారు ఇంకా మిగిలిన కాలమంతా కూడా ఉపాసన చేస్తూ కాలక్షేపం చేస్తూ అనుగ్రహ భాషణ ఏముంటుందండి మానవ జన్మ ఇచ్చినందుకు ఎనభై సౌరాశి లాక్స్ ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి మానవ జన్మ ఒక్కటి అంటే మనం ఎంత కష్టపడితే ఈ జన్మ లభించినట్టు ఈ జన్మ లభించింది కాబట్టి మనం ఏం చేయాలి మనం ధర్మాన్ని అనుష్ఠించాలి ధర్మం అంటే ఏమిటి మేము చెప్పిందే ధర్మము అదేమిటంటే మీరు చక్కగా పూజలవి చేసుకుంటూ మాఘమాస కార్తీక దీపాలు నడిపించుకుంటూ ఉండాలి తప్ప అది ధర్మం అది చేసుకుంటే మీకు పుణ్యం వస్తుంది మీకు సకల కామలలో కూడా వీడైపోతాయి అద్వైతం ఎలాంటి వాట్ ఏ డౌన్ ఫాల్ సో కాబట్టి ఇదంతా డైజ్రెషన్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తే డైజ్రెషన్ అలా చేస్తున్నాను మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం సో మాంస పిండా ఈ మాంస పిండి ఉంటుంది బుద్ధి దాంట్లో ఉంటుంది అంటున్నారు బుద్ధి ఇప్పుడు దాంట్లో ఉన్నదానికి అదే పేరు దాంట్లో ఉన్నదానికి అదే పేరు పెడతానండి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏమిటని అడిగారనుకోండి ఇది సెక్రటేరియట్ బిల్డింగ్ అని పేరు పెట్టారు సెక్రటేరియట్ బిల్డింగ్ అని దానికి పేరు ఎందుకు ఆ బిల్డింగ్ లో సెక్రటేరియట్ ఉంది దానికి ఆ పేరు వచ్చింది అలాగే ఈ హృదయం ఈ మాంసపిండంలో బుద్ధి కలదు అంచేతలు కాబట్టి హృదయం అంటే ఇది బుద్ధి ఇక్కడ ఉన్నది వేదాంతుల బుద్ధి ఇక్కడ ఉంటుంది సైన్ న్యూరాలజిస్టుల యొక్క బుద్ధి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది న్యూరాలజిస్టుల బుద్ధి ఇక్కడ ఉండదు అంచేతనే న్యూరాలజిస్టు సర్జరీ చేసేదనుకోండి న్యూరో సర్జన్ వాడు హార్ట్ రోజుకి రాడు వాడంతసేపు దీన్ని కట్ చేస్తూ ఉంటాడు దీన్ని కట్ చేసి ఇంటికి పోటీకి వెళ్ళేప్పుడు ఏమైనా చెప్తానంటే ప్రశాంతంగా ఉండండి ఊరితో కోపం తాపం తెచ్చుకోకండి అని చెప్తాడు కార్డియాలజిస్ట్ కూడా చెప్తాడు మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉండి కోపం తాపం కేవలము హెడ్కి సంబంధించినవైతే కార్డియాలజిస్ట్ ఎందుకు చెప్పాలన్నమాట కాబట్టి కోపం మీకు వచ్చినప్పుడు హెడ్లో వస్తుందా హృదయంలో వస్తుందా కడుపు మండిపోతుందన్నారా తలకాయ మండిపోతుందన్నారా తర్వాత హార్ట్ బర్న్ ఇంగ్లీష్ లో కూడా హార్ట్ బర్న్ హార్ట్ అంటే యాసిడ్ రేగొచ్చే అది వేరు ఆ హార్ట్ బర్న్ వేరు నా హృదయంలో మంట పుండుతోంది అని అనుకుంటారు కాబట్టి బుద్ధి అన్నది ఇక్కడే అయితే దీని ఒక కాంప్రమైజ్ రావాలి మనం సైన్స్ వాళ్ళు ఇదని మనం ఇదంటే ఎలా పుదుట్టింది కాబట్టి దానికి ఉపాయం ఏంటంటే బుద్ధి ఇక్కడే ఉంటుంది కానీ దాని ఎనాటమీ ఇక్కడ ఉంటుంది ఎనాటమీ అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ ఉంటుంది మీరు బాడీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఎనాటమీ ఒకటోటి ఉంటుంది ఎఫెక్ట్ ఇంకోటి బాడీ అంటే అలాగే ఉంటుంది హ్యూమన్ బాడీ ఇప్పుడు మీకు ఆకలి ఇక్కడ వేస్తుంది పొట్టలో వేస్తుంది కానీ రుచి మటుకు నాలుగు మీద మీకు అనుభవాలు వస్తుంది మంచి ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం రుచి చోటు ఉన్నా కూడా బాగా భోజనం ఏదో సమ్ కనెక్షన్ ఉందంటారా లేదంటుందా ఆకలికి రుచికి ఉంది కదా ఆకలి పొట్టలో ఉంటుంది రుచి నాలుగు మీద ఉంటుంది అలాగే హృదయము ఈ హృదయంలో బుద్ధి హృదయంలో ఉంటుంది మస్తిష్కము బ్రెయిన్ ఎక్కడ వాటికి మధ్యలో ఎనాటామికల్ కనెక్షన్ ఇస్తే అందుకనే మీకు ప్రేమ కలిగిందనుకోండి అది ప్రేమ ఎలా కలుగుతుందంటే బ్రెయిన్ లో న్యూరాన్స్ ఏమో కదలికి వస్తుంది డేపాయ అప్పుడు ఎస్టిటైల్ కోలిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అది కెమికల్ మెసేంజర్ అంటారు ఆ కెమికల్ అది వెంటనే అది హృదయ స్థానానికి వస్తుంది వెంటనే ఎక్లో వస్తూ హార్ట్ హార్ట్కి ఎసిటైల్ కోలీ అది గుర్తుపడుతుంది గుర్తుపట్టి ఇక ఇక రెస్పాన్ కాబట్టి కోపము కానీ ప్రేమ కానీ హెడ్లో వచ్చి ఎసిటైల్ కోలీ ద్వారా హార్ట్కి వచ్చి మీకు అది అనుభవము హృదయంలో కలుగుతుంది ప్రేమ హృదయంలో అనుభవానికి సో ఈ విధంగా మీరు దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ద బయోడైనమిక్స్ ని నేను వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఐ సిన్సియర్లీ ఐ అపీల్ టు యూ హృదయ బుద్ధి హృదయ స్థానము ఇది మీరు గట్టిగా బుద్ధి ఇక్కడ పెట్టుకోవద్దు ఇక్కడ పెట్టుకున్నారంటే చాలా సమస్యలు ఉదయిస్తాయి మీరు మీ ఫోకస్ దీని మీద పెట్టుకున్నారనుకోండి మీరు చాలా లాజికల్ గా తయారవుతాను చాలా క్యాల్కులేటెడ్ గా తయారవుతారు ఎంతసేపు అకౌంట్లు డెబిట్ టు క్రెడిట్ గెయిన్ లాస్ సపోజ్ భార్య పొత్తు చేత కొంతమంది అడిగింది అనుకోండి మీరు డెబిట్ క్రెడిట్ క్యాలిక్యులేషన్స్ వేసి ప్రారంభించారనుకోండి యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ లా అందుకే అసలు మీకు మాటవలసింది చెప్తుంది అప్పుడు మీరేం చేయాలి డెబిట్ టు క్రెడిట్ ఆలోచన బాధ పక్కన పెట్టి హృదయ భావనతో ఆలోచించాలి ఏమని మనం ఈ పట్టుదీర కొనడం ద్వారా ఆమె హృదయంకు సంతోషాన్ని కలిగిస్తాము కనుక కొని చేయవలసింది అని సంథింగ్ లైక్ దాట్ సంథింగ్ సిమ్లర్ టు దట్ మీరు వర్కౌట్ చేయాలి తప్ప దానికి డెబిట్ క్రెడిట్లు అలాంటివి పెట్టకూడదు అవన్నీ ఇక్కడ ఉంటాయి ప్రేమ ఇక్కడ జపం చేశారనుకోండి మామూలుగా ఇతరులతో వ్యవహరించేప్పుడు హృదయం నుంచి వ్యవహరించాలి హెడ్ నుంచి వ్యవహరించకూడదు అలాగే జపం చేసేప్పుడు హృదయం నుంచి జపం చేయాలి హెడ్ నుంచి జపం చేయకూడదు అలాగే ఆత్మనిష్ట అంటే హృదయ స్థానము తప్ప హెడ్ మాత్రం కాదు అహం బ్రహ్మాస్తే అయమాత్మ బ్రహ్మ అంటే తప్ప ఇక్కడ మాత్రం కాదు అదొకటి గమనించదీ కాబట్టి శంకరుడైతే క్లియర్ కట్ గా బుద్ధి ఇక్కడే ఉంటుందని చెప్పారు మీరు అలాగే తీసుకోవాలి ఇప్పుడు దానికి సప్తమే చేయండి సస్యా హుశ్చబ్దము పుల్లింగము కాదు స్త్రీ నపూసకలింగము కాదు స్త్రీలింగం ఆయన తస్యా అంటున్నారు కదా అంటే శరశ్శబ్దము అనే శరత్ శరదరదకారానికి స్త్రీలింగ శబ్దం హుశబ్దం కూడా స్త్రీలింగ మొదటి చెప్పాను చూడండి అలాగే శరత్ శరదవు శరద హృదవు హృదహ సత్యాము హృది మనకి సందేహం వస్తున్న భాష్యకారులు ఆయన కరెక్ట్ గా చెప్తారు కాబట్టి హృది అంటే హృదయమునందు అని చెప్తారు కానీ ఆ బిల్డింగ్ ఇది సెక్రటేరియట్ అని పేరున్న దాంట్లో ఉన్నదానికి ఆ బిల్డింగ్ పేరు వచ్చినట్టుగా హృదయమునందు అంటే బుద్ధియందు అర్థం చెప్తారు ఈ బుద్ధి ఆ హృదయంలోనే ఉంటుంది కనుక ఓకే బుద్ధియందు బుద్ధి ఎందు ఎక్కడ లోపల అంతః బుద్ధి వృత్తి వ్యతిరేక ప్రదర్శనార్థం చూడండి బుద్ధి అని ఉంది కదా బుద్ధి అంటే ఏమిటో తెలుసునా బుద్ధి వృత్తుల ప్రవాహమే బుద్ధి బుద్ధిలో థాట్ చల్ల సంకల్పాలు ఒక తర్వాత ఇంకో థాట్ తరంగముడు పుడుతూ ఇప్పుడు ఇక్కడ తరంగం పుట్టిందనుకోండి పుట్టిన తరంగం అక్కడే ఉంటే ఇంకో తరంగం ఎలా పుడుతుంది అంజేదేమవుతుంది ఆ తరంగం ముందుకు వెళ్తుంది అప్పుడు ఇంకో తరంగం పుడుతుంది అది ముందుకు వెళ్తుంది ఇంకో తరంగం పుడుతుంది అది ముందుకు వెళ్తుంది ఇంకో తరంగం పుడుతుంది ఈ విధంగా సెకండ్కి ఎన్ని తరంగాలు పుడతాయో దానికి ఆ నెంబర్కి ఫ్రీక్వెన్సీ అంటే రాయి వేశారనుకోండి అక్కడ సెకండ్కి పది తరంగాలు పుట్టాయనుకోండి సో ఫ్రీక్వెన్సీ ఈజ్ టెన్ కాంతి కూడా తరంగము ఫ్రీక్వెన్సీ అంత ఫిఫ్టీ అలా ఉంటుంది సినిమాలో ఫ్రీక్వెన్సీ థర్టీ ఫార్టీ ఉంటుంది అటు కాబట్టి ఆ బుద్ధి వృత్తులు ఆ ఒక వేగంతో ఆ వృత్తులు పుడుతూ ఉంటాయి ఇప్పుడు బుద్ధి ఎందు ఆత్మ అన్నప్పుడు బుద్ధి వృత్తులలో ఒకటి ఆత్మ కాదు కుర్చీలో మనిషి అంటే కుర్చీలో భాగమా మనిషి కుర్చీకి చేతులు కాళ్ళు ఉన్నట్టుగా వీడు కూడా కుర్చీకి ఒక అవయవమై ఉన్నాడనయ్యా కాదు కుర్చీకంటే వ్యతిరిక్తంగా ఉంటాడు అలాగే బుద్ధి ఎందు లోపల అన్నట్లయితే బుద్ధి వృత్తి అని మీరు అనుకోకూడదు బుద్ధి వృత్తుల కంటే వ్యతిరిక్తము లోపల అంతహ అనే శబ్దాన్ని ప్రయోగించినాడు అద్దమునందు లోపల కాంతి గలదు అన్నప్పుడు అర్థము కాంతి ఒకటేనా వేరువేరా వేరువేరు అనుగురించే అర్థమునందు లోపల అని సప్తమి వేసి లోపల పెట్టి కాంతి గలదు ఇక్కడ కూడా అంతే కాబట్టి ఈ బుద్ధి వృత్తుల కంటే వ్యతిరేక్తంగా వాటిని ప్రకాశింపజేసుకున్నా వాటికి వ్యతిరిక్తంగా ఒక మెలుగు గల దిస్ ఈస్ ది మెయిన్ తీసిస్త వేదాంతం అక్కడికి ఏమైంది దేహము బుద్ధివృత్తులంటే సైకాలజీ ఈ రెండు కాకుండా ఫిజియాలజీ సైకాలజీ ఈ రెండు మాత్రమే కాకుండా వెరీజ్ ఎథింగ్ కాల్డ్ స్పిరిట్ ఆ స్పిరిట్ గురించి చెప్తుంది కనుక వేదాంతానికి స్పిరిచువాలిటీ అనిపే తెలుస్తుందండి ఆ స్పిరిట్ ఏమిటది అదొక వెలుగు వెలుగంటే ఇలాంటి వెలుగు కాదు ఇది భౌతికమైన వెలుగు మరి ఆ వెలుగు ఏమిటి తెలివి తెలివి అనే వెలుగు ఇంకా అది ఏమిటో నేను చెప్పలేను ఇంకా అది ఏమిటో చెప్పాలంటే ఇంకొకటే మిగిలింది మాట అది నువ్వేనయ్యా ఇంకా అనగంటే ఏం అది కదా ఏముంది జ్యోతి జ్యోతి ఉన్నది దానికి జ్యోతి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్యు ద్యు నుంచి వచ్చింది ద్యు అనే పదం ప్రకాశము అనే అర్థంలో ఉంటున్నాయి దానికి దకారానికి జకారాన్ని విధించారు పాణి దాన్ని జ్యోతిహి వెలుగు అని అన్నారు ఎందుకన్నారు అలాగా అవభాసాత్మకత్వా దాని స్వరూపము వెలుగు ప్రకాశము దాని స్వరూపమే ప్రకాశం కాబట్టి మీ యొక్క స్వరూపం అది మీరు దేహము కాదు మనస్సు బుద్ధి కాదు దేహము కంటే బుద్ధి కంటే దేహం లోపల బుద్ధి బుద్ధికి లోపల ఈ ఆత్మ చైతన్యము గల అలా సో ఆ వెలుగు మీరు కాబట్టి దానికి ఆత్మ అని పేరు అసలు ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి దేహము బుద్ధి వీటికి అతీతంగా వీటి లోకంలో ప్రకాశిస్తూ వీటికి అతీతమైన ఒక వెలుగు గలదు అని మొత్తం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటి ఆ వెలుగే నీ స్వరూపము అని మీరు రెండు స్టెప్పులు పట్టుకోవాలి ఎందుకంటే లోకంలో ఫిజియాలజీ సైకాలజీ తోటి ఆఖరం ఇంకా తర్వాత ఏముందని వాళ్ళు అనుకోరు లోకంలో ఫిజియాలజీ సైకాలజీ తోటి సరిపెట్టుకుంటారు ఇంకా అంతకంటే పైకి పో ఫిజియాలజీ సైకాలజీ అయితే అని చెప్పనే స్వామి వివేకానంద వాళ్ళు చాలా బాగా చెప్పారు మీరు ఏదైతే ఫిజియాలజీ అన్నారో దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఓన్లీ క్షేత్రమే మీరు సైకాలజీ అన్నది కూడా క్షేత్రమే కాబట్టి అయి జగత్తే ఇక్కడ ఫిజియాలజీ సైకాలజీ రూపంగా ఉన్నాడు అందుకేనే ఒక సిద్ధాంతము కదా ది ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ ది హ్యూమన్ బీ ఈజ్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ నేచర్ ప్రకృతిలో భాగం చేతనే అలా కదులుతూ ఉంటాం చేతనే గుణముల యొక్క ప్రభావం మీకు వాటి ఉంటుంది ఇప్పుడు మనిషి ఏం చేస్తాడంటే బయట ఉండేటువంటి త్రిగుణాత్మకమైన జగత్తు దేహము మనస్సు ఇక్కడున్న దేహేంద్రియ సంఘాతము ఈ రెండు కూడా గుణముల యొక్క కార్యమే రెండు ఒకటే దీనికి దానికి ఎదురుబోధులేమి కాదు రెండు ఒకటే అనే సంగతిని తెలుసుకోడు తెలుసుకోకుండా భేదాన్ని సృష్టించుకుంటాడు సృష్టించుకుని ఈ వాడికి మొత్తం మీదతో కొంత ఐడియా ఉంటుంది ఏమిటి ఈ గుణకార్యమైన దేహేంద్రియ సంఘాతము జగత్తు సరిపెట్టకూడదు దీనికి అతీతంగా ఒక తత్వం ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది ఒక ఐడియా తీచాయిగా ఆ ఐడియాకి వాడు దేవుడని పేరు పెడతాడు పేరు పెట్టి అది తన హృదయంలో ఆత్మరూపంగా ఉందనే సంగతి తెలియక ఆ దేవుణ్ణి బయట పెడతాడు బయట బయట మరి నేను ఇంకా నేను ఇంకా కట్ డ్రై లాగా చెప్పేస్తున్నాను ఇప్పుడు బయట పెడదామంటే బయట త్రిగుణాత్మకమైన జగత్తు ఉంది కదా బయట ఎక్కడ పెడతారు జగత్తులో ఎలా పెడతారు ఈ దేవుణ్ణి కాబట్టి ఈ దేవుణ్ణి ఎక్కడో వైకుంఠంలో మనం మిత్రుడు చెప్పినట్టుగా వైకుంఠంలో పెడతాడు కాబట్టి నిజానికి వీడి బయట దేవుడు వీడి హృదయంలో ఆ వెలుగు రూపంగా ప్రకాశిస్తున్నాడు అదే తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అంటే దీన్ని స్వామి వివేకానంద మాట ఓ వాక్యం అది సువర్ణాక్షరాలతో విధించదగిన వాక్యం మనిషి తెలుసో తెలియకో తన లోపల ఉన్న ఆత్మనే బయట దేవుడుగా పూజిస్తున్నాడు అది జ్యోతి ఆత్మా ఉచ్యతే సో తేన జ్యోతిషాస్తే అని ఉంది కదా వాక్యం తేన తేన అవభాస తేన ఆత్మనా జ్యోతిషే పల్యయతే కర్మకురుతే అదండి ఆ వెలుగు ఉన్నది హృదయం లోపల బుద్ధి లోపల ఒక వెలుగు కలదు ఆ వెలుగు పుణ్యమాని అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది దానిని బుద్ధి ప్రకాశిస్తుంది దేహం ప్రకాశిస్తుంది వీడు ఆ వెలుగు మూలంగా ఆ వెలుగు కారణంగా అదే వెలుగు జ్యోతిష అదే ఆత్మ కూడా దానికి ఆత్మజ్యోతి అని ఏ వెలుగైతే ఆత్మయో అటువంటి వెలుగు కారణంగా నిలబడుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు పనులు చేసుకుంటున్నాడు అంటే ఏమైపోయింది అక్కడికి అయో ఇప్పుడు ఇనప గుండు ఇనప శాస్త్రంలో ఎదుగుతారు మనకు అప్పుడప్పుడు ఒంటింట్లో కొంచెం తెలుగు తక్కువగా ఉన్నట్లయితే ఇలాంటి దృష్టాంతం మనకు అనుభవానికి వచ్చి ఉండాలి అట్ల కాడ తోటి అట్లు వేసి అట్ల కాడ ఎలా పట్టుకుంటే మీరు దమ్మును వెళ్ళి దాన్ని పట్టుకుంటే కాలిపోతుంది చేయి కాలుతుంది అప్పుడు మీరేమంటారు చేయి కాలింది ఎలా కాలింది అంటే అట్లా కాడ పట్టుకున్నాను కాలింది అంటే ఇప్పుడు మీ చేతిని కాల్చింది ఏమిటి అట్ల కాడ అట్ల కాడ కాలుస్తుందా అగ్ని అగ్ని కాలుస్తుందా అట్ల కాడ కాలుస్తుందా అండి అగ్ని కాలుస్తుంది కాదీ అట్ల కాడ కాల్చినట్టుగా అది తీస్తుంది అట్ల కాల్చదు అట్ల అగ్ని వ్యాపించి ఉండి అది కాలుస్తుంది కానీ మీకు అగ్ని కనపడదు ఎందుకంటే అట్ల కాడ అగ్ని అంటే మీకు ఎలా ఉండాలి కనీసం ఎర్రగానైనా ఉండాలి అది కనపడదు ఎర్రగా ఉండదు కాబట్టి అందు మీరు పట్టకూడదు అన్నది అయ్యి ఫస్ట్ ప్లేస్లో కాబట్టి మీరేమనుకుంటారు అగ్ని కాల్చింది అండానికి బదులుగా అట్లాగాడ కాల్చింది అండి అలాగే ఈ దేహము ఈ మనస్సు ఇవి పనిచేస్తున్నాయి అంటే అట్లగాడ కాల్చినట్టు ఇవి వాటంతటా అవి ఏం పనిచేసేయట్లేదు ఆ వెలుగుండి వాటిని అలా అనుగ్రహిస్తుంది కనుకనే అవి పనిచేస్తూ ఉన్నాయి